కేవల జ్ఞానానికి మార్గం ఎవరైనా సరే ఉత్తమమైనటువంటి లక్ష్యాలని అంటే బ్రహ్మనిష్టని పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలనుకునే సాధకులందరూ కూడా ఈ లయ విధానంలో సిద్ధహస్తులే ఉండాలి ఇది ముఖ్యం అంటే యోగ విధానాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిలోకల్లా ముఖ్యమైనది లయ యోగ విధానం ఇప్పుడు మనం ప్రార్థన చేసాం ప్రార్థన చేస్తే అందులో లయించబడుతున్నావా మిగిలిపోతున్నావా లయించబడుతున్నావా మిగిలిపోతున్నావా లయించబడుతున్నావా ప్రేషించకూడదు అనమాట ఇది ముఖ్యం ఇది మీరు రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా మీరు గమనించుకోవాలి ధ్యానం చేసిన ప్రార్థనలు చేసినా మీరు ఏ రకమైన సాధనలు చేసినా ఆ లయస్థానంలో లయమైపోవాలి నామరూపాత్మకమైనటువంటి నేనుని మిగుల్చుకోకూడదు అన్నమాట నువ్వు మిగలకూడదు నువ్వు లేకుండా పోవాలన్నమాట ఏ లేకుండా పోవాలి నామరూపాత్మకమైనటువంటి నేను లేకుండా పోవాలి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి సత్యమైనటువంటి నేను ఎల్లప్పుడూ ఉంటుంది ఆ నేను స్థితిలో నిలబడిపోవాలి ఈ నేను లయించుకో ఈ రకమైనటువంటి లయ యోగ విధానాన్ని రోజువారీ శాసనలో సాధనలో మనం పాటిస్తాం అయితే మీ అందరికీ ఆత్మ లక్షణాలు బాగా వస్తా వస్తారావా మీరందరూ సైలెంట్గా ఉంటున్నారు మళ్ళా బొమ్మలాగా వెంట అలవాటైపోయిందండి మీరందరూ చైతన్యం ఉన్నటువంటి మానవులైనా కూడా కానీ సాధ్యమైనంత వరకు జడ వస్తువుల వెంట అలవాటు చేసుకుంటారు ప్రయోజనం ఏముంది స్పందించాలి కదా స్పందించాలా అవుతా ఆత్మ లక్షణాలు మనకు తెలిసే తెలియదా అబ్బా బాగా తెలుసా సరే కాని ఇంతకీ ఒక మనిషి మరొక మనిషికి ఎదురయ్యారే అనుకోండి లేదు మీ గురువు గారే మీకు ఎదురొచ్చారే అనుకోండి ఎలా సేవిస్తారు ఎలా సేవిస్తారు ఎలా సేవిస్తారు ఎలా సేవిస్తారు ఎలా సేవిస్తారు చూస్తున్నా ఎన్ని ఆన్సర్లు వస్తాయి ఏమైనా బ్రెయిన్ ఉపయోగిస్తారా హృదయాన్ని ఉపయోగిస్తారా ఎలా సేవించవచ్చు శాస్త్రం ఎలా సేవించవచ్చు అని చెప్పింది అది ఎక్కడదో తెలియదు బాబు మొదటి విధానం సాష్టాంగ మొదటి విధానం ఏంటండి సాష్టాంగ ఎవరికి గురుగారు గురువుగారైనా ఈశ్వరుడైనా రెండు ఒకటే మగవాళ్ళకు మాత్రమే పురుష పొంగవులకు మాత్రమే సాష్టాంగ దండవత్ ప్రణామం అంటే ఏం చేయాలి బార్లా పడిపోవాలట ముక్కు మోహం వయలగేట్గా కానీ కాదు అక్కడ ఉద్దేశం వినయంతో విధేదతో వరసా సరసావద ఎనిమిది ఎనిమిది ప్రధానమైనటువంటి అంగాలు ఉన్నాయి మనకి అట్లా అవన్నీ కూడా నేలకు తాకేటట్లుగా షాంగ దండవత్ ప్రణామం ఇది ఉత్తమ ప్రణామం మరి స్త్రీలైతే పంచాంగ ప్రణామం అదేనండి అంటే ఐదు అంగములు నేలకు తగిలేటట్లుగా ప్రణామం చేయాలి నాకెవరు అలా కనపడలే మీకు ఉపదేశం ఇచ్చిన గురువు గారు వాళ్ళు కనపడ్డారు ఎవరన్నా చేశారా పాడినట్టుకుని లాగే ప్రయత్నం చేయకూడదు అర్థమైందా పంచాంగ ప్రణామం సరే ఈ రెండింటికంటే ఇంకేమైనా ప్రణామాలు ఉన్నాయా ఈ రెండేనా ఆ దానికి ఒక పేరుంది చూస్తున్నా మీకు ఏ శాస్త్ర పరిచయం ఎంత ఉందో చూస్తున్నాయి విపరీత శాస్త్ర పరిచయం లేకపోతే దాని ఏమంటారు ముకుళిత హస్త ముకుళిత హస్త ఏమంటారు ముకుళితం అంటే దీనికి ముద్రకు ఒక పేరుంది ఏమేంటే నా పేరు నమస్కారం పద్మ ముద్ర దాని పేరు ఏంటండి పద్మముద్రతో ఆశ్రయించటం పద్మముద్రతో ఆశ్రయించేపుడు ప్రధానం ఏది ఎక్కడ ఉంటుంది అది అబ్బా దీనికే తక్కువ శిరస్సు సర్వాంగములలో కల్లా శిర ప్రధానం శిరస్సు పద్మముద్రతో నమస్కరించారు అంటే ఆకాశంలోకి చూసేటప్పుడు పదమేదండి వినయంతో అవనత శిరస్కుడై అంటారు దీని ఏమంటారు అవనత శిరస్కుడై తల వంచి ముకుళిత పద్మముద్ర ముకుళిత పద్మముద్ర నమస్కారం ఇది కూడా ఒక నమస్కారం ఇంకా గురువుని సేవించడానికి ఇంకేమైనా అవకాశాలున్నాయా ఇంకెలాగైనా సేవించవచ్చా మిగిలిన ముద్రలలో గల ఉత్తమమైన ముద్ర బాహ్య ముద్రల్లో మాట్లాడుతున్నాం అంతర్ముఖంలో మాట్లాడతారు లింగముద్ర మరొకటి ఏంటండి లింగముద్ర అంటే తెలుసు ఎవరికైనా ఇదేమిటి కింద ఆధారం ఇది శివస్వరూపం పైన ఉన్నది ఏంటి శివస్వరూపం అర్థమైదండి संसाने संसिंगद्री शिवस्वरूप संकेंत अदरू लिंग मुद्र तोड़ा सीवं अटे षण नमस्कार पेटेवांतर वंप्रदायान असरी शांभवि तो नमस्कुट श्री विद्या संंप्रदायी ఈ షణ్ముఖి శాంభవి రెండు నేర్పుతారు కేచెరి భూచెరి ఇలా చాలా ఉన్నాయి అయితే ముద్రలందు పరమశాంభవి హెచ్చు ముద్రలందు పరమశాంభవి హెచ్చు యోగములందు రాజయోగం హెచ్చు యోగములందు రాజయోగం హెచ్చు రాజయోగం అన్నా సమానం యాజ్ ఇట్ ఈజ్ గా సమానం అని కాదు కానీ ఇంచుమించుగా సమానం అంటే లయ యోగ విధానాన్ని తెలియక రాజయోగ విధానాన్ని అనుసరించడం సాధ్యం కాదు అదేనండి చాలా యోగ విధానాలు ఉన్నాయి వాటిలో ఈ రెండు కూడా ఉత్తమమైన వాటిల్లో రెండు అందులో లయ యోగ విధానాన్ని తెలిసి రాజయోగ విధానాన్ని అనుసరించాలి సరే భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు పదివేలు ఇచ్చాడా లేదా ఎందుకు ఇచ్చాడు ची <क्थागे> मुद्रा विधानी मनोबुद्धुकाग्रपरचा की मुद्रा विधानी मनोबुद्धुकाग्रपरचा विनचे उ आ रे विटेग्रपरचा की रेत चला उपयुक्त चुद्र చిన్మయ ముద్ర ధ్యానముద్ర ముకుళిత పద్మముద్ర లింగముద్ర అదే అండి ఇలా చాలా చేతులతో వేసేటటువంటి ముద్రలు ఉన్నాయి ఆయా ముద్రలతో మనం మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తిని జాగృతం చేసేటటువంటి అవకాశం ఉంది ఎట్లా జాగృతం అంటే ఆ వేలి కొసలలో ప్రాణశక్తిని కేంద్రీకరించడం ద్వారా అంటే శరీరం ప్రాణం మనసు బుద్ధి ఈ నాలుగింటిని ఒకే సూత్రం మీదకి తీసుకొని వచ్చినప్పుడు నీలో ఒక అంతర్గతమైనటువంటి శక్తి జాగృతం అవుతుంది అప్పటి వరకు అది ఏమైంది నిద్రాణమై ఉంది ఎలా ఉంది నిద్రాణమై ఉంది ఈ నాలుగింటిని ఒక సూత్రం మీద తీసుకొస్తే ఏమయ్యావు ఆ శక్తి మేల్కొన్నాను అప్పుడు నువ్వు అశక్తుడనే అవకాశం లేదు ఏ అవస్థలైనా సరే నిద్రపోయేటప్పుడు అందరూ మనం ఏ ముద్రలో నిద్రపోతామండి ఏ ముద్రతో నిద్రపోతున్నాం నాకు తెలుసు మనందరికీ బాగా ఇష్టమైనది శవాసనం అని కానీ నిజానికి నిద్రపోయేటప్పుడు శవాసనంతో నిద్రపోవడం లేదండి తెలుసుకోవాలి నువ్వు అటో ఇటో డొల్లే పడుకుంటావు మూడు అంకేశావు ముప్పై మూడు అంకేసావు అర్థమైందండి నిద్రని సాధనగా మార్చాలనుకున్న వాళ్ళందరికి కొన్ని సూచనలు ఉన్నాయి ఏమిటి సాష్టాంగదండవ ప్రణామం బోర్లాగా చేసేది వెళ్ళకిలా చేయి పడుకోవాలి కదలక పడుకోవాలంటే ఏం చేయాలి మన మంచం ఎంత పడుకునే మంచం కనీసం అరవై ఆరు అంటే అటు ఇటు డల్లా సరిపోదండి వాడు పనికిరాడు నిద్రని సాధనంగా మార్చుతాను అడుగున్నర ఈ బలం ఎంత ఉండదండి అడుగు అడుగున్నర అడుగున్నర స్థలాన్ని స్వీకరించాలి ఆ అడుగునరలోనే పడుకోవాలి అసలు సరిపోను కదండి సరిపడేటట్టుగా తయారవ్వాలని అర్థం లంకారం కోసం కాదు ఆరోగ్యం కోసం అర్థమైందండి ఆహారాన్ని ఆరోగ్యం కోసం తింటాను నేర్చుకుంటే అది నీకు జీవన సహచరిగా ఉంటుంది ఆహారాన్ని వినోదం కోసం కనుక తినేటట్టయితే అది నిన్ను భుజించడం మొదలు నువ్వు దాన్ని భుజించడం లే అదే నిన్ను భుజించడం మొదలు కాబట్టి వాళ్ళ నుంచి మీరు అందరు ఏం చేయాలంటే మీకు ఇంట్లో ఎంత పెద్ద మంచాలన్నా ఉండనివ్వండి ఏం ఒక అడుగున్నరకి ఒక దారం కట్టాలన్నమాట ఆ చివరం చేస్తారు లేదంటే మా గురువు గారు నాకేం చేశారంటే ఒక అడుగున్నర బల్ల చేయించింది ఆ అడుగున్నర బల్లమే పడుకోమన్నారు ఇక అప్పుడు గ్యారంటీగా కింద కదా అంటే మంచం పెద్దగా ఉంటే పడిపోయే అవకాశం లేదు అదే అడుగున్నర బల్ల మీద పడుకున్నావు అనుకో పడిపోయే అవకాశం ఉంటుంది పడిపోయే అవకాశం ఉంటే ఎలా పడుకుంటావు తస్మాత్ జాగ్రత జాగ్రత్త జాగ్రత్త మూడవ స్థలలోను జాగ్రత్తగా ఉండాలి మొదటి పాఠం ఇలాగే నేర్పారు నాయన పడుకోవడంతో పాఠం నేర్చుకో ఏం చేయాలి బలమే పడుకోవాలి దొరలకుండా పడుకోవాలి కింద పడకుండా పడుకోవాలి ఇలా అభ్యాసం చేస్తే ఏమయ్యారు అప్పుడు మీరు द्र बोव अलवा इपक निद्रे अलवाचनाव अरेटिड मन विवाद जन इवकाश रहा सरखला पड़को अड़कना मूड़ेवा बोर्डमु अवकाशन दूडें पड़ता इनके चुदल दे? रहा है निंद्रो आटोमेट मूडंक पड़पुद मदलो अभ्यास गर्भस्थ शिशु मोदी मूडंक बोदा बोले अर्थमी दोगुट अभ्यास वशं चेत वो सात पगट तरवा లయ యోగ విధానంలో లయమంటే అందరం నాకేం చెప్పాము లేకుండా చేయాలి మరి పక్కన యోగం అంటే దేంతో కలవాలి నీవైన స్థితిలో ఉండాలి నువ్వు కానిది లేకుండా పోవాలి నువ్వు కానిదానికి ఉనికి లేకుండా పోవాలి నువ్వైన స్థితిలో సహజమైనటువంటి ఉనికి కలిగి ఉండాలి అంటే పట్టు బలవంతాన పళ్ళ బిగువన చేసేది కాదనమాట అది రెండు ఏకకాలంలో జరుగుతుంది కాబట్టి లయ యోగం అన్నారు అర్థమైందండి సరే ఇదేంటండి ఇది ఇది ఇలాగే ఎందుకు చెప్పారు అంటే ఈ వేలు నేను ఆత్మస్వరూపుడు ఇదేని గుర్తండి ఇది నేను ఈ వేలు ఆత్మ లక్షణాలు చెప్తున్నా ఇప్పుడు నేను చూద్దాం ఏ లైన్ లో చెప్తారో ఎలా సంజ్ఞారూపకంగా మీరు దాన్ని గుర్తుపడతారో చూద్దాం ఇప్పటికి చాలా సార్లు ఈ ఆత్మ లక్షణాల గురించి చాలా సార్ వినుంటారు చాలా పుస్తకాలు కానీ ఆత్మ లక్షణాలని ఏమైనా మనం నిజ జీవితానికి అన్వయం చేసుకున్నామా ఈ వేలేమిటి ఈ లేకుండా పని జరుగుతుందా జరగదు కాబట్టి ఇదేమిటి నేను ఆత్మస్వరూపుడు ఇదేంటి నేను జ్ఞానస్వరూపుడు ఇదేంటండి ఇది నేను జ్ఞానస్వరూపుడు ఇదేంటండి జ్ఞానం తర్వాతే జ్ఞానం తర్వాతే నేను ఆనంద స్వరూపుడు జ్ఞానం తర్వాత ఏమిటి వస్తుంది ఆనంద స్వరూపుడు జ్ఞానం తర్వాత ప్రధానమైంది ఆనందం సో నేను ఆత్మస్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఆనంద స్వరూపుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వేళ్ల మీద చెప్తున్నా ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా మళ్ళీ మర్చిపోయామనొద్దు నేను ఆత్మస్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు మూడోది మూడోది ఏంటి నేను ప్రకాశస్వరూపుడు ఆనంద లక్షణం తర్వాత ఏంటి ప్రకాశ లక్షణం అత్యంత ముఖ్యమైనది నేను ప్రకాశస్వరూపుడు అదేనా ఈ వేలుకే ప్రకాశం ఎందుకండి ఈ వేలుకే ఆనందం ఎందుకు చెప్పగలరా ఎవరైనా संकेतार्थम सूपड़ आहुर्त ज्ञा मार्न स्वरूप मार नी वैराग्या वैराग्य द्वारा आनंद पंदना इप्ड मैं आनंद प వేషాలతో పొందుతాం దాని ఏం చేయాలి వైరాగ్యం ఆనంద నిర్ణయాన్ని పొందాలి దేనికి గుర్తు దేని గుర్తు ఈ వేలు దేనికి గుర్తు ఎందుకు పెట్టాం దీనికి వంగరం వేలు ఆ పేరు పెట్టాము ఏమండి ఇలా అదా ఇది ఏంటండి ఇది ఇలా పడతారు ఇలా పడితే ఏంటి చెప్పగలరా మురుగ ముద్ర దీని ఏమంటారండి మురుగ ముద్ర ఇలా పడితే ఇలా ఎవరో ఒక ఆయన పడతారు అమ్మయ్యా ఒకరిక నా గుర్చొచ్చు ఇది దక్షిణామూర్తి విధానంలో అనమాట ఇలా ఆయన చూపిస్తారు అర్థమైందండి ఒకటేమో చిన్ముద్ర ఇంకొకటేమో ఈ రకమైన దక్షిణామూర్తి ముద్ర అనమాట కాబట్టి ఇదేమిటండి ఇది ప్రకాశానికి గుర్తు అనమాట స్వరూప జ్ఞానం స్వప్రకాశం ఇప్పుడు మనం ఎన్ని లక్షణాలు కవరైన ఏమిటది నేను ఆత్మస్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు నేను ప్రకాశ నేను సాక్షిస్తారు ఇదేంటండి ఇది సాక్షిస్తరు బియ్య వేలు దేని గుర్తు దేని గుర్తు మీరు వివాహం అప్పుడు దేని నడిచారు ఏ కనిష్ట కాభ్యా కనిష్ట కాభ్యా అదే లీస్ట్ కర్మవశాత్తు నీతో కలిసి నడవలసి వచ్చింది నాయన అని ఆయన చెప్తుంది ఆవిడ ఆయన చెప్తున్నాడు నా కర్మవశాత్తు నేను నీతో నడవలసి వచ్చింది కర్మ అంటే అక్కడ అర్థం దుఃఖమనో లేకపోతే వేదనో కాదు అర్థమైందండి ఈశ్వరుడు ఇచ్చినటువంటి కర్మ ఈశ్వరుడు కదా కాబట్టి ఈశ్వరుని యొక్క వరదానం అది అదేమిటి అది ఈశ్వరుని యొక్క వరదానం కాబట్టి ఇది ఏమిటిది సాక్షి స్వరూపు అర్థమైందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను ఆత్మస్వరూపుడు జ్ఞానస్వరూపుడు మళ్ళా ఈచవరి మొదలుపెట్టే ఇంకా లేవా లక్షణాలు నేను సత్స్వరూపుడు నేను ఎవరిని సత్స్వరూపుడు ఇక్కడే చెప్పాలి సత్స్వరూపుడు సాక్షి పక్కనే సత్తు ఉంటుంది వెంటనే సాక్షి అవగానే నీకు ఏం లక్షణం అవుతుంది సత్ వెంటనే తెలుస్తుంది నేను సాక్షి స్వరూపం నుంచి నేను సత్స్వరూపం నెక్స్ట్ ఎవరు నేను నిత్యుడను సత్యం అవగానే నీకేం తెలిసింది వెంటనే నిత్యుడు పరిణామరహితం వెంటనే నేను నిత్యుడను పరిణామం ఎప్పుడైతే లేదు నేను శుద్ధుడను పరిణామం ఎప్పుడైతే లేదు నేను శుద్ధుడను इंकेड़वो बुधुड़ बधुड़वाधुड़वा बुद्धुड़वाधुड़ बागें शुद्धम शुद्धोहुहम नुद्धुड़न इधे बुद्धुड़न अर्थम मे वादर शिव अर्थवे ఈ రకంగా రోజువారీ మీరు మీ చేతులను ఉపయోగించేటప్పుడు ఈ లక్షణాలని జ్ఞప్తికి తెచ్చుకోండి మీ రెండు చేతులతో వాడేటప్పుడు ఇలా లక్షణాలను గుర్తు తెచ్చుకున్నారనుకోండి అప్పుడేమయ్యారు ఆ మననం చేయడానికి సులభం అవుతున్నారు లేకపోతే ఓ పాఠం పుస్తకం ఎదుర్కొన్నా పెను పుస్తకం ఎదుర్కొండ పెట్టుకుని వంట చేసేటప్పుడు ఎదుర్కొంటూ ఆయన వేలాలు వేసుకుంటే చదువుతుంది చదువుతూ వంట చేస్తే ఈ వంట ఎటో పోతే కాబట్టి రోజువారీ జీవితంలో మీరు మీ కరకమలాలను వాడేటప్పుడు నేను ఆత్మస్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు నేను సాక్షిస్తుడు నేను సత్స్వరూపుడు నేను నిత్యుడను నేను శృద్ధుడను నేను బుధుడను నేనే శివుడాను శివోహం అర్థమైనా ఈ రకంగా ఆత్మ లక్షణాలను సరిగ్గా పట్టుకోవాలి అర్థమైనా ఇవన్నీ వెస్టికి చెప్పారా సమిష్టి చెప్తా వెస్టికి చెప్పారా సమిష్టికి చెప్తా మరి ఆత్మ అంటే వెస్టా సమిష్ఠి సమిష్టి రెండూ ఉన్నాయి మరి సమిష్టికి ఏ లక్షణాలు లేవా సమిష్టికి ఏ లక్షణాలు లేవా ఏమిట అవన్నీ ఐదు లక్షణాలు అర్థమైందండి ఏది ఏ వేలుకి అన్వయం చేస్తారో చేయడం చూడ సంజ్ఞారూపకమైన బోధ కదా ఇది మీకు ఆ వేలు చూడగానే స్ఫురించాలి అటా ఇటాని ఇది ఎవరికి వచ్చేసావుగా నేను శివోహంకి వచ్చేసాను కదా మళ్ళీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచే మొదలపడ్డా శివ శివస్వరూపానికి అవయవాలున్నాయా కాబట్టి ఏమిటి నిరవయవం నిరవయవం అర్థమైనా అండి తర్వాత నిరామయం అంటే ఆశ్రయం లేదు దానికి అదే అన్నిటిగా ఆశ్రయం అదే దానికి ఒక్కోటి ఆశ్రయం ఇచ్చేవాడు లేడు అదే అన్నిటిగా ఆశ్రయం ఇస్తాడు నిరంజనం ఇంతకు ముందు లక్షణం ఇక్కడ ఆనందాలక్షణం ఏమవుతుంది చూడాను కాబట్టి ఇప్పుడు ఎవరు నువ్వు ఏంటి నిరంజనుడు అంటే మాలిన్యా లేదు అంజనం అంటే నిరంజనం అంటే ఏం మాలిన్యూ అర్థమైందండి నిరంజనుడు నిరామయ్య ఉమయుడు నిరంజనుడు ఇంకా నిర్లేపం అంటే అంటాడు అర్థమైందండి నిర్లేపనే అంటాడు దేనికి అంటాడు ఆత్మ అసంగం అర్థమైందా నెక్స్ట్ అదే ఆఖర్ ఏంటండి రుణాలు లేదండి ఇట్లా ఈ పదిహేను లక్షణాలని జాగ్రత్తగా మనం రోజువారీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి మరలొకసారి పునఃచరణ చేస్తారా బాగా గుర్తుండాలండి నిద్రలో కూడా స్థిరంగా గుర్తుండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిద్ర పోయేటప్పుడు ఇలా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి ఇలా పట్టుకోవాలి ఈ రెండు ఇలా ధ్యానం చేసేటప్పుడు కూడా ఇలాగే నిద్రపోయేటప్పుడు కూడా ఇలాగే పడుకోవాలి మనం సాధారణంగా ఎలా పడుకోవడం అలవాటు అండి అంతేనా కాదు అలా పడుకుంటే ఎవరితో సమానం మనం రావణాసురుడితో సమానం అర్థమైందండి అంటే సమ గు గుణ పద్ధతి అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనలో ఉన్న గుణధర్మమే కదా మన యొక్క బాడీ లాంగ్వేజ్ అవునా కదా మన సంగతి ఎప్పుడు చూడాలంటే మనం విమర్శించేవాడు వచ్చినప్పుడు చూడాలి అర్థమైనా మనలో ఉన్న గుణధర్మాన్ని సరిగ్గా చూడాలి అంటే మనం నిజం ఎప్పుడు మాట్లాడతాం అది క్రోధం వచ్చినప్పుడే నిజాలు మాట్లాడతాం ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడతారు లోపలంతా దాచిపెట్టుకుంటావు కదా అప్పుడు అంతా ఒకసారి వామిటింగ్ చేసుకుంటాం ప్రపంచంలో ఎవరైనా వాంపింగ్ చేసుకుంటే మెచ్చుతారా వాడు కూడా నీ మీద అదే చేస్తాడు యాక్షన్ టు రియాక్షన్ కాబట్టి జాగ్రత్తగా లోపల ఈ అణగదొక్కేటటువంటి విధానాన్ని మనం మానుకోవాలి మమ్మల్ని చూస్తే నాకు ఉదయం నుంచి అదే కనుక అర్థమేనండి ఏం చేస్తున్నారు మీకు తెలియకుండానే పైకి రావడానికి వీలు లేదు తొక్కేస్తా ఎంతసేపు తొక్కేస్తుందని దీనికి ఒక విశేషం ఉందండి ఒక తాజుపాము పడగ మీద కాలు పెట్టామే అనుకో అది కాటయిదు కాదు తీస్తే ఇదే పరిస్థితి మన పరిస్థితి అంటే దాన్ని పరిష్కరించవలసింది పోయి ఏం చేస్తున్నావు అణిచివేతకు ప్రయత్నిస్తావు సహజ ధర్మాన్ని ఎట్లా అణిచివేయలేవు కదా పైగా అదేం చేస్తుంది ప్రతీకారచర్య నేనేమంటారు ప్రతీకార చర్య నీ మనస్సు నీ మీదే ప్రతీకారం తీసుకోవడం మొదలు పాపం ఇందాకవిడ మనస్సు గురించి నానా కష్టాలు చెప్పింది ఆ నానా కష్టాల కారణం చాలా సంవత్సరాల నుంచి దాన్ని అడగదొక్కడం అనమాట పరిష్కరించలే అప్పుడేమైంది ప్రతీకార చర్యకు పూనుకుంటుంది నువ్వు ఎన్ని చెప్పినా వెళ్ళాలి వాటి వేగ మనం काबट इ दाने की बुद्धि चेल अरे बाबू अदर नाइन इधर नाईन अट्ठा आलोचदरा बाबू इधंगतम पद्धति अज्ञा पद्धति दीन वाल शाश्वत दुखम तात्कालिक सुखमें दिन ना प्रयत्न चे लिखालक दी लालये बालक अला दी स्वाधीन पच्ची एपड़े नु अण्के प्रयत् अब एजु नु या उठाउ अबारी वर्थ अ